Praise the Lord, everybody. We are going to start with Sky Paradana, Pradhanatho. Deepa sister, you are going to start with Pradhanatho, and you are going to start with Madhuri sister. Okay. పరిశుద్ర పరిశుద్ర ప్రేమా కనుకని కృపలు నా ప్రేపర్ లెక్కతండి వేసో ప్రభ ఇగో తండ్రి యోగితుల బొమ్మ సజీవ లెక్కల ఉంచినందుకు కోట్ల అస్తుత్తుల స్తోత్రాలు ప్రభావ ఇక్కడిద్దరు ముగ్గురు మీ నామను కూడి అక్కడ ఉంటా అన్న దేవ ఇగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వేలాది కోట్ల అస్తిత్తుల స్తోత్రాలు లేసో ప్రభా ఇగో తండ్రి ఇగో తండ్రి వదిన ఇప్పటి వరకు అచ్చి కాపాడేందుకు నీకు వందనాలు లేసో ప్రభా ఇగో తండ్రి ఈ వర్షపు అంతట్లో మీరు ఎత్తున్న పాటల ధర్మ పరచుకునే వాక్య మాట్లాడిన ప్రభా ఇదిగో తండ్రి వేసో ప్రభ ఎలా జీవించాలో మాకు ఇద్దరు మాట్లాడండి అలాగే తను ఆదరించండి కనికరించండి జాలు చూపించండి సుప్రభ అలాగే తన్ని విజ్ఞప్తి చేస్తుంది ప్రతి ఒక్క సమాధానం తయారు చేయండి ప్రభావా గొప్ప రక్షణ కార్యం జరిగించండి ప్రభావతండి ప్రతి ఒక్క వాళ్ళు విడుదల పొందుకోవాలి ప్రభావ సంపూర్ణ స్వస్థతను గ్రహించండి సుప్రభ సుప్రభా కలిసి మీరు పొందిన గాలి స్వస్థని ముట్టండి స్వస్థపరచండి సుప్రభ అలాగే తండ్రి ఏసవప్రభ ఇంకా ఎవరైతే రక్షణ లేరు ఆ రక్షణ అనుమతులకు వచ్చినట్టు సహాయం తెచ్చండి ఏసోప్రభ ఇగో తండ్రి వర్షపు అంతట్లు మీరే తోడండి ప్రభావ వచ్చి ప్రత్యేక బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఇగో తండ్రి రాని బిడ్డలను ప్రభు నడిపించండి తోనగా ఆటక పరుస్తున్న ప్రత్యేక ఆంటకాలను ఏక్కిస్తున్న క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా ఇగో తను తండ్రి తొందరగా నడిపించండి ఏసోప్రభా ఇది నుండి ఎన్నో పనులు తల్సిపోయి ఉంటారు ప్రభా ఇగో తండ్రి ప్రతి ఒక్కరిని రెస్టారేషన్ తెచ్చండి ఏసోప్రభ వినగల చోవుల హృదయం తెయచ్చేయమని ఇగో తండ్రి వర్ష పంతట్లో మీరే తోడుండమని ఏసు క్రిస్తునాని అడిగి పడుకున్నాం ప్రీతండి ఆ మీన్ థ్యాంక్ యూ ఒక ప్రైజ్ అడగం థ్యాంక్ సిస్టర్ దీపా సిస్టర్ మీరు పాట పాడతారా సిద్ధపడుదా సిద్ధపడుదాం మన దేగుని సన్నిధికై సిద్ధపరచుదా సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకే సిద్ధ పడుదామ్ సిద్ధ పడుదా మన దేవుని సన్నిధి సిద్ధ పర్చుదామ్ సిద్ధ పర్చుదా మన రుదయము కబరే సిద్ధ మను చోను చడు తోడీ సమాధాన సువత చాటు సిద్ధ సమాధాన సువార్త చాటిదం సిద్ధపడుదాం సిద్ధపడుదా మన దేవుడి సన్నిధికై సిద్ధపరచుదాం సిద్ధపరచుదా మన హృదయము ప్రభు కొరకే ఉదయములో ప్రతి ఉదయము నా నీ సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిని వా కులకై నీ సన్ని దిలో వెచ్చి ఉందను ప్రతి ఉదయం నా ప్రాధనలో నీ సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగి వా నీ సన్ని దిలో వచ్చి ఉందను సిద్ధమును సోను చోడు సమాధాన చువాత చాటిదా సిద్ధ మనసును చూడుతునికి సమాధాన చువాత చాటిదాం సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం మన హృదయము ప్రభు కొరకై సత్కార్యము కై సీ ద పడి పరిశుధతో నిందని వేల లయందు ప్రభుయూని ఘన పరచీ కీర్తిందును సత్కార్యము కై శ్రీ పరి పరిశుధతో గణ పరచికి తింటూరు సిద్ధ మనసును చోడు తోడుకి సమాధాన సువార్థ చాటదా సిద్ధ మనసును చోడు తోడికి సమాధాన సువార్థ చాటదా సిద్ధ పడుదా మన హృదయం ప్రభు కొరకై బుధిని కలిగి నిరాకడక వెలుగువతో నేనుందును నిరాజు సువాతను ప్రకటించి ప్రతి వారిని సిద్ధపడుతును బుద్ధిని కలిగి నిరాకడకై మెలకువతో నేనుందును నిరాజు సువాతను ప్రకటించి ప్రతి వారిని సిద్ధ మనుసును చోడు తోడిగి సమాధాన సువత చటద సిద్ధ మనుసును చోడు తోడిగి సమాధాన సువత చటద సిద్ధ పడుదామ్ మన దేవుని సన్నిధిక సిద్ధ పచుదాన్ థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు స్కైప్ లో వాక్యం అందిస్తున్నది గ్లోరీ నా తానే గారు గ్లోరీ సిస్టర్ మీరు వాక్యం చేస్తా ప్రేజ్ ద లాడ్ ప్రెజడ్ అక్క ప్రెజ అందరికీ ప్రేజడ్ అన్నకి ప్రేజ్ ప్రారం చేసుకుందామట తూదరం పరిశుధ్రమయమల రజానికి వందనాలు తండ్రి ఈశ్వజానికి స్తోద్రం దేవాసుక్రీస్ రజానికి వందనాలు తండ్రి ఇక్కడిని నాములు ఇద్దరు ముగ్గురు ఉంటే మీరు ఉంటానడ దేవా దివమ్మ మందలం మీద దీగండి దివ భూమికి వచ్చిన దేవా మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మా నరక శిక్షణ శివలో భరించిన దేవా అందుని బట్టి నీకు వందనాం ఈశ్వజానికి స్తూద్రం దేవా గత నిలంత మూలం కాచి కాపాడిన దేవానికి వందనాం ఈ దీని ఈ నెలలో కాచి కాపాడండి అందరినీ కాచి కాపాడండి దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవ వాక్యం ద్వారా మీరే మాతని మాట్లాడి దేవానికి పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి దేవ మీరే మాతని మాట్లాడి నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణంలో అడుచున్నాం తండ్రి ఆమెన్ ఎబ్రియులకు రాసిన పత్రిక సారీ ఎబ్రియలకు రాసిన అట్లేక ఇక్కడ ఏమంటుండంటే అపోసరుడైన పౌలు రాస్తా ఉన్నాడు పదో అధ్యాయము పదకొండో వచనం లేమంటుండడు పదో అధ్యాయము ముప్పై వచనం లేమంటుండే పగ తీరుచుట నా పని నేనే ప్రతిఫలము ఇత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలను ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పు వాణిని ఎరుగుదము కదా అంటుండు ఏమంటున్నాడు అపోసులుడైన పావులు రాస్తా ఉన్నాడు పగ తీర్చుట నా పని నేనే నేనే ప్రతిఫలం ఇస్తానని దేవుడు ఇక్కడ అంటుండు దేవుడు అని ఆయనే ప్రతిఫలం ఇస్తుండ ఆయనే పగ తీరుస్తాను పగ తీర్చుకుంటాడు ఎవరితో సైతాను మనుషుల తన బిడ్డలకు ఎన్నో శ్రమలు పెడతా కాబట్టి దేవుడే పగ తీర్చు మనం మనుషులతో కొట్లాడుతుంటాం కాబట్టి మనుషులు కొట్లాడుకుంటారు కాబట్టి మనుషులు మనుషులు పగ తీర్చుకుంటారు కానీ ఇక్కడ అట్లాగా దేవుడు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును దేవుడే తీర్పు తీర్చడని ఇక్కడ అన్నా అంటా ఉన్నాడు అనియు చెప్పు వాణిని ఎరుగుదుము దేవుడు చెప్తుండు కాబట్టి మనము గుర్తెరుగుతున్నాం దేవుడే పగ దేవుడే తీర్పు తీర్చడు వే విషయంలో మనము తీర్పు తీర్చలేము ఎదుటివాణ్ణి మనము నిందించడలేము ఎదుటివారిని అవమానము పర్చలేము కాబట్టి ఎవరు మనని ఏమన్నా ఏం చేసినా మనం ఏం చేయాలంట ఈ లోకంలో ఎట్లుండాలంట మనము చచ్చిపోయిన వాళ్ళ లాగానే మనము ఉండాలి కాబట్టి ఇక్కడ దేవుడు ఏం తీర్పు తీర్చడాన్ని ఇక్కడ అంటుండు ఆ తీర్పు తీర్చడాన్ని మనం ఏం చేసిన ఆ దేవుణ్ణి మనము గురితెరిగి నడుచుకుంటా ఉన్నామంట జీవం దేవుని చేతిలో పడుట భయంకరం అంట జీవం దేవుని చేతిలో పడుట ఎట్లుందంట భయంకరం అంట ఆయన దే ఆయన చేతిలో పడటమే భయంకరం కాబట్టి జీవ మరణంలో ఆయన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆ దేవుని చేతిలో ఉండడం మనము భయంకరం అంటే ఆ దేవుని దగ్గర ఎట్లుండాలంట మనము భయము కలిగి ఉండాలంట అంత పరిశుద్ధుడు ఆ దేవుడి దగ్గర ఎట్లుండాలంట మనము భయము కలిగి ఉండాలి ప్రతి దినము ఏ దినము ఆయన రాగడం మనకి తెలియదు తొందరగానే ఉంది కాబట్టి ప్రతి దినం ఏం చేయాలంటే మనము సిద్ధపడి ఉండాలి కాబట్టి ఆ చేతిలో ఆయన చేతిలో పడట భయంకరం అంట కాబట్టి దేవుడి అందు మనం ఎట్లుండాలంటే భయం కలిగి ఉండాలి దేవుడు మనని చూస్తున్నాడు చూస్తాడు ఆయన కనిపించకుండా మనని మనకి కనిపించడు కానీ చూస్తాడు ఆయన మనం ప్రార్థన చేసింది చూస్తుంటాడు మనం ఏం చేసింది చూస్తుంటాడు అన్ని దేవుడు మనల్ని మనం ఏం చేసినా మనం మాట్లాడుకుంది మనం ఏం చేస్తున్నాము నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నాము ఏమి చేసినాం అన్ని దేవుడు మన మాటలు వింటా ప్రతిదీ వింటూ మనం ప్రార్థన చేస్తున్న దాని దానికి జవాబు కూడా దేవుడు ఇస్తా ఉంటాడు ఎందుకంటే అంత గొప్ప దేవుడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ దేవుడి దగ్గర ఎట్లుండాలంటే మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి ఎందుకంటే ఆయన చేతిలో పడట భయంకరమంట ఇంకేమంటుడు ముప్పై రెండో వాచనంలో అయితే మీరు వెలింగింపబడిన మీదట శ్రమల శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి మనము వెలిగింపబడినము శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించినము శ్రమలు అనుభవిస్తున్నాము కొందరికి శ్రమలంటే ఇష్టం ఉండదు కష్టాలంటే ఇష్టం ఉండేవి బాధలంటే ఇష్టం ఉండదు ప్రిమలని మనము అనుభవించాలి ప్రిమలు వస్తేనే మనము దేవుని ప్రార్థన చేసాము శ్రమ రాకపోతే ఆ రోజు మనం కరెక్ట్ గా లేనట్టే ప్రిమలు ఉంటేనే మనము దేవుని ప్రార్థన చేస్తా ఉంటాం కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపదినములు జ్ఞాపకము తెచ్చుకునుడి జ్ఞాపకము తెచ్చుకోవాలంట అప్పుడు మనకు శ్రమలు ఇప్పుడు కూడా మనకు శ్రమలు వస్తూనే కాబట్టి శ్రమని ఇంకా ముందు ఎలాంటి శ్రమలు ఉంటాయో ఎలాంటి కష్టాలు ఉంటాయో ఆ శ్రమలకి ఆ కష్టాలకి మనం భయపడడానికి వీలు లేదు మనము ఒక గంట చేసినా రెండు గంటలు చేసినా దేవుడు మన ప్రార్థన వింటాడు ఇంకా ప్రార్థన మనం ఇంకెక్కువనే చేయిస్తా ఉండాలి కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటా ఉంటాడు ఇంకేమంటుడు సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకున్నది ఒక విధముగా చూసితే మీరు నిందను బాధను అనుభవించుట చేత ఒక విధముగా చూస్తేనంట మీరు నిందను బాధను అనుభవించుట చేత పది మందిలో ఆర్పబడి తిరి ఆరబడి ఆరబ ఆర అరడి పరటి తిరి మరి యొక్క విధం చూస్తే చూచితే వాటి అనుభవించ అనుభవించిన వారితో పాలివారైతేరి అట్లా మనం నిందలు బాదలు అనుభవిస్తున్నాము నిందలు బాదలు మనము అనుభవిస్తున్నాం కాబట్టి మనము దాన్ని మిత్రులున్నామడా పాలివారైతేరి అని ఇక్కడ అంటా ఉండు పౌరులు భక్తుడు ఇక్కడ సంఘానికి రాస్తా ఇట్లా ఉన్నారు కాబట్టి మీరు పాలివారైన్నారు కాబట్టి దేనికి భయపడ దేనికి బాధలైనా నిందలైనా దేని విషయంలో బాధపడడానికి వీలు లేదు అనుభవించిన వారితో పాలివారైతి అనుభవించరు మీరు ఎట్లా అనుభవించినారు కాబట్టి దాని విషయంలో బాధపడడానికి వీలు లేదు కాబట్టి ఎన్నో వస్తాయి నిందిస్తుంటారు హింసిస్తుంటారు బాధిస్తా ఎన్నో అంటుంటారు కానీ దానికి మనం బాధపడడానికి వీలు లేదు దానికి భయ వీలు లేదు దిగులు పడడానికి వీలు లేదు ఇక్కడ ఇంకేమంటున్నాడే పిలిపిలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై తొమ్మిది అంటున్నాడు ఒకటి ఇరవై తొమ్మిది అంటున్నాడు ఎలా మీరు నా ఎందు చూచినట్టుయు నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నటియు పోరాటము మీకును కలిగి ఉన్నందున పౌరు భక్తుడు అంటున్నాడు ఎలా మీరు నా ఎందు చూచినట్టుయు నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నది కలిగినందున క్రీస్తు నందు విశ్వాసము విశ్వాసముంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడటూ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను శ్రమ అనుగ్రహింపబడి ఉన్నదని చెప్తా ఉన్నాడు ఆ ఒక సంఘానికి శ్రమ మరి నేను పోరాడిన నేను కూడా పోరా ఇలా మీరు నా ఎందు చూచినట్టు నా ఎందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటమును పోరాట పోరాటమును మీకును కలియునందున క్రీస్నందు విశ్వాసం ఉంచట మాత్రమే గాక ఆయన పక్షంన శ్రమపడటో ఆయన పక్షంన మీకును అనుగరింపబడేను దేవుడు కూడా శ్రమను అనుభవించిండు ఎవరి కోసం దేవుడు మన శ్రమను బాధలని ఆయనే అనుభవించిండు ప్రతిదీ దేవుడు మన అనుభవించి ఆయన శిల్వలో భరించినడు మన రక్తము కార్చినడు మన కోసం మన పాపాల కోసం ఆయన ముళ్ళ కిరటం పెట్టుకున్నాడు మన తలంపుల ద్వారా మన తలంపుల కోసం ఆయన ముళ్ళ కిరీటం తలం తలకి పెట్టినారు మరి చేతుల ద్వారా పాపం చేసినామని దేవుడు చేతులకి చీలలు కొట్టినారు అన్ని చేసిన దేవుణ్ణి భయంకరంగా ఇంపి హింసించిరు కాబట్టి ఆ యొక్క భక్తుడు అంటూ నేను శ్రమ పొందిన కాబట్టి మీరు కూడా పొందుతున్నారు కాబట్టి దేని విషయంలో భయపడడానికి వీలు లేదు దిగులు వీలు లేదు అని ఇక్కడ అంటావు దిగులు పడడానికి భయపడడానికి వీలు అసలే లేదని ఇక్కడ మందతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకా ముప్పై మూడవ వచనంలో ఏమంటుండంటే ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో ఆర్పబడితిరి మరి చూచితే వాటిని అనుభవించిన అనుభవించిన వానితో పాలివారైతిరి ఎలా మీరు ఖైదులో ఉన్న ఏమంటున్న ఎలా అనగా ఎలా మీరు ఖైదులో ఉన్న ఉన్నవారిని కర్ణించి ఖైదిలో ఉన్నవారిని ఏం చేస్తున్నారంట కర్ణించి మీకు మరి శ్రేష్టమైన దియు స్థిరమైనదినైనా శ్వాసం ఉన్నదని ఎరిగి కర్ణిస్తుండ మీరు మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైన దుయ్యునైనా శ్వాస ఉన్నదని ఎరిగి స్థిరమైనది అయినా శ్వాస ఉన్నదని ఎరిగింట గుర్తెరిగిరంట అని దేవ ఒక పౌరు భక్తుడు వాళ్ళతోని మాట్లాడుతుంది స్థిరమైన శ్వాసం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోలిపోవటకు సంతోషంగా ఒప్పుకుంటేరి మీ ఆస్తి కోల్పోవటకు మీరు సంతోషంగానే ఒప్పుకుంటరి కాబట్టి ఇలాంటి బాధలు వచ్చినా ఏం వచ్చినా ఏది ఈ భూమి మీద ఏది మనము కోలిపోయినా మనకు దేవుడు ఇస్తాడు ఈ భూమి మీద ఏదైనా అక్కడ దేవుడు మనకి ఇస్తాడు కోలిపోవటకు సంతోషంగా ఒప్పుకుంటేరి కాబట్టి మీ ధైర్యం కాబట్టి మీ ధైర్యంను విడిచిపెట్టకుడి ఏమంటు మీ ధైర్యంను విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మన ధైర్యాన్ని విడిచిపెట్టద్దంట మన ధైర్యాన్ని మనము విడిచిపెట్టకుండా మనకేముంటుందంట గొప్ప బహుమానము కలుగుతుందని దేవుడు మరి ఈ భక్తుడు రాస్తా ఉన్నాడు దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడతా ఉన్నాడు మన ధైర్యాన్ని మనం విడిచిపెట్టడానికి వీలు లేదు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును గొప్ప బహు బహుమానము కలుగునని దేవుడు మంతని ఈరోజు మాట్లాడుతూ ఉండు ఆ సంఘానికి ఆ భక్తుడు రాస్తా ఉండు ఈరోజు దేవుడు మంతని కూడా మాట్లాడుతూ మీరు ఇంకా ముప్పై వచనం ఏమంటుందంటే మీరు దేవిని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది దేవిని చిత్తము నెరవేర్చిన వారం వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఊరిమి చాలా అవసరము అంటుడు ఓరిమి చాలా అవసరం అని ఇక్కడ అంటా ఉన్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఊరిమి చాలా అవసరం వాగ్దానం మనము పొందుకున్నాం కాబట్టి ఒక వాగ్దనం మనకు చాలా అవసరం పొందుకున్నాం కాబట్టి ఆ ఒక ఊరిమి చాలా అవసరం అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడతా ఉండు ఇంకేమంటున్నాడే ముప్పై ఏడో వచనంలో ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది కాలం ఎట్లుందంట బహు కొంచెంగానే ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును ఇక కాలం ఎట్లుందంట బహు కొంచెంగానే ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును తొందరగానే ఉంది ఆయన రాకట తొందరగానే ఉంది కాబట్టి మనం ఎట్లుండాలంట సిద్ధపడి ఉండాలి ప్రతి దినం మనము సిద్ధపడి ఉండాలి ప్రతి దినం మనం ప్రతి దినం మనం సిద్ధపడి ముందుకు నడవాలి ఎందుకంటే ఆయన కాలము అతి త్వరలో ఉన్నది ఆయన కాలము త్వరలో ఉంది కాబట్టి మనం ప్రతి దినం ఇంకా అయితే మనకి బైబిల్ కూడా దొరకదు కాబట్టి ఇప్పుడే మనము వాక్యాన్ని ధ్యానించి మనము మన హృదయం అనే పలకల మీద భద్రపము చేసుకోవాలి అది మనము చేసుకోవాలి ప్రతిరోజు మనము సాధ్యమైన టైం దొరికినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి వాక్యం కూడా మనము చదవాలి చూడు భక్తులు భక్తుల కోసం మనం ఎన్నో విన్నాము ఎన్నో విని ముందుకు ముందుకు ఎన్నో ముందుకు నడుస్తున్నాము ఇంకా మనము నడవాలే ప్రార్థన ఇంకెక్కువ గడపాలి ఆయన రాకడాన్ని మనము కనిపెట్టుకొని ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటాను వచ్చిన వాడు ఆలస్యం నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం జీవించును ఆయన ఎదుట ఎట్లుంటాండ నీతిమంతుడైన వాడు అంటే ఎట్లుంటాడా విశ్వాసం మూలంగానే జీవిస్తుంట అతడు వెనుక తీసిన ఎడలా కానీ అతడు వెనుక తీసిన ఎడలా అతని ఎందు నా ఆత్మకు సంతోషము ఉండదు సంతోషము ఉండదంట ఒకలా వెనుక తీసిన తీస్తే ఒకసారి ఒకలా వెనుక తీసి లోకము తట్టు తిరిగితే దేవుడికి ఆత్మకంట సంతోషము ఉండదంట మనం ఎన్ని బాధలు వచ్చినా ఏం వచ్చినా దాన్ని సహించుకోవడం వెళ్ళాలి అది మనం మనము కాదు దేవుడు ఒక పరిశుద్ధాత్మ మన లోపల ఉంటేనే మనము దాన్ని జయించగలుగుతాము మన సొంత శక్తి అసలే కాదు మన జ్ఞానము అసలే కాదు మన తెలివి అసలే కాదు దేవుడు శక్తి కావాలి దేవుడు ఆత్మ దిన దిన పొందుకోవాలి దేవుడు ఆత్మ పొందుకొని మనము ముందుకు నడుస్తేనంట దేవుడు ఎటుంటారంట గాని అతడు వెనుక తీసిన ఎడల అతని ఆత్మకు అతని అందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీసిన వారము కాము నశించుట మనము ఎనక తీసిన వనక తీసిన వారము వెనుక తీయవారము కాము అంటుండు మనం వెనుకకు పోతలేము దేవుడు వైపు నడుస్తున్నాము నాగటివ్ వైపు చేతి నాగటివ్ వైపు చేసినవాడు ముందుకే నడవాలి నాగటివ్ పై ముందుకే ముందుకే నడవాలి కానీ వెనుకకి నడవడానికి వీలు లేదు ఎనకేముంటాయి శ్రమలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్ని ఉంటాయి మనకి అన్ని ఉంటాయి కానీ వైపు మనము చూడడానికి వీలు లేదు లోకం తట్టు మనము చూడడానికి వీలు లేదు ఎందుకంటే మనం ఎన్నో వాక్యాలు వింటా ఉన్నాము ఎన్నో వింటున్నాము ఎన్నో చూస్తున్నాము ముందుకు నడుస్తున్నాము కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు మనతో అంటా ఉన్నాడు ఆయన రాకడ అంట బహు కొంచమే ఉందంట ఇక కాలం అంట సమయము లేదు కొంచెమే ఉన్నదని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఎన్నో మనం వింటా ఉన్నాము ఎన్నో రోగాలు ఎన్నో వ్యాధులను గురించి వింటా ఉన్నాము ఎన్నో మరి ఎంతోమంది ఎన్నో భయంకరంగా చనిపోతా ఉన్నారు ఎంతో పాపం లోకం ఉంది లోకంలో పాపం ఎంత భయంకరంగా ఉంది దానికోసం మనం ప్రార్థన చేయాలి లోకం కోసం ప్రార్థన చేయాలి ఎంతో నశించిపోతున్నారు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి దానికోసం కూడా సమయం మనం ఇంకెక్కువ పెట్టాలి అన్నాడు మోస ఇజ్రాయల్ ప్రజల కోసం చేసినాడు అట్లా మనం కూడా మన దేశం కొరకు మనము ప్రార్థన చేయాలే సమయం ఎంతో సమయం వేస్ట్ చేస్తాము ఎవరన్నా మాట్లాడితే ఎంతో సమయం మనం వేస్ట్ చేస్తా ఉంటాం కాబట్టి ఇక్కడ అదే అంటా అయితే మనకు నశించుటకు వెనుక తీసిన వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము ఆత్మను అంటే రక్షించుకున్నటకు మనము విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము మనకు విశ్వాసం ఉంది కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మనం ముందుకే పోతా ఒక ఒకప్పుడు ఒక టైంలో ఏమనిపిస్తుంది ఈ బాధలు మనకేనా అనటంలో ఉంటారు అంటాం వరమైనా అంటాం ఒక్కోసారి మనం అంటాం కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు కాబట్టి రక్షించటకున్న విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అని ఇక్కడ అంటుండు ఆత్మను రక్షించుకున్నటకంటే మనం విశ్వాసం కలిగిన వారమై ఉన్నామని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతుంది ప్రతిరోజు ఏ ప్రార్థన చేసినా మనం ఏం చేయాలంట విశ్వాసము పెట్టాలి నాకైతే యశుప్రభని తెలిసినప్పటి నుంచి ఏదైనా తప్పు ఏదైనా జరిగిందనుకో మా ఇంట్లో ఒకటే అనుకుంటా యశుప్రభ మేము నాకు ఏడిచి ఏడిచి ప్రార్థన చేసేసి తప్పు జరిగింది ఏసుప్రభా అని తప్పు జరిగింది కాబట్టి ఇప్పటికీ అది నాకు నేను అట్లనే చేస్తా ఉల ఎవరైనా మా ఇంట్లో జరిగింది చేస్తా అది ఇంకెక్కువనే నాకు ఎదురేస్తా ఉంటుంది కానీ నేను ఇక బాధ వాడా కానీ అది నాకు నేను చేస్తూనే ఉంటా ప్రార్థన కాబట్టి అది ఇంత శోధన వచ్చినా ఏ బాధ వచ్చినా ప్రార్థన చేస్తుండే ఎవరైనా తప్పు చేశారనుకో పాట పాడతా యేసుప్రభా మేము పాపం నాంది నువ్వే క్షమించినావు కాబట్టి చేయొద్దు వీళ్ళు పాపం ఎవరు పాపంని చేయొద్దు అని నేను అనుకుంటా ఉంటా క్షమించి దేవుడాని ప్రార్థన చేస్తా ఉంటాం మనం అందరం అదే చేస్తా ఉంటుంటాం మన పాపలు ఒప్పుకొనే మనం ప్రార్థన చేస్తా ఉంటాం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మనం విశ్వాసం దాన్ని మన ఏం చేయాలంట మన ఆత్మను రక్షించుకోవాలంట కలిగిన వారం ఆత్మను రక్షించుకుంటూ విశ్వాసం గల కలిగిన వారమై ఉన్నామని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ దేవుడు మనతో మాట్లాడుతుడు కాబట్టి మనం ఎట్లుండాలంట రక్షించుకు రక్షణ చాలా అవసరము మనకి విశ్వాసము కూడా చాలా అవసరం సంపూర్ణమైన విశ్వాసం కలిగి కూడా మనము ఉండాలే ఇంకేమంటుండే పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనంనా అంటా ఉండి ఇక్కడ మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంట చూచి విశ్వాసమును బట్టి రాజాగ్నకు భయపడగా మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి మోసే పుట్టినప్పుడంట తల్లిదండ్రులు ఏం చేశారు ఆ కాలంలో చిన్నపిల్లల్ని తంపేశరు కాబట్టి ఆ తల్లిదండ్రులు విని ఏం చేసిడంట విశ్వాసము ద్వారానే అతను ఏం చేసిడంట రాజాగ్నకు భయపడక భయపడలేరంట వాళ్ళు భయపడకంట ఏం చేశారంట మూడు నెల్లు ఆయనని దాచిపెట్టిరి అక్క జమ్ముపేటలో ఆయనని దాచిపెట్టారు కాబట్టి దేవుడు ఆయనని కాపాడిండు దాచిపెట్టినా కూడా దేవుడు ఏం చేసిండట పోషించిండు ఒక రాణి ద్వారా పోషించబడింది పోషించబడి అతడు ఏమైపోంట ఇరవై నాలుగో వచనంలో మోసె పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని ఏం చేసినట్ట పెద్దవాడైనప్పుడు ఏం చేసినట్ట విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుండంట మనం ఎంచుకుంటున్నాము ఈరోజు కొంచెం శ్రమ రాగానే మనం బాధపడుతున్నాం కానీ మోస ఎట్లా చేసిండు అయినా సేవ చేసిండు ఆ ప్రజలను నడిపేలాంటే మనం ఒక పది మందిని ఒక వంద మందికి మనం ఈ రోజు మెయింటెనెన్స్ చేయాలంటే మనం కాదు కానీ మో మోస లక్షల ప్రజల్ని నడిపించిండు ఎందుకు నడిపించిండే దేవుడు ఆయనకి ఆత్మ ఇచ్చిండు ఆయన నడిపించిన్నాడు దేవుడు ఆయనకి ఈ రోజు మనకు కూడా దేవుడు తోడయ్యిన్నాడు ఆయన సహజంగా మన మనిషే కాబట్టి దేవుడు మనకి అలాంటి శక్తి మనకు కూడా ఇచ్చిండు కానీ మనం వాడుకోలేక పోతా మనం వాడుకుంటలేము ఆ శక్తి మనం వాడుకుంటలేము మనకు బాధలు రాగానే మన కష్టాలు రాగానే మనకి ఏదైనా రోగాలు రాగానే దాని వైపు మనము చూస్తా దాని వైపే చూస్తున్నాం కానీ దేవుడు వైపు దేవుడి వైపు సంపూర్ణంగా మనం విశ్వాసం పెట్టి మనము నమ్మలేకపోతా ఉన్నాము కాబట్టి ఇక్కడ ఏమంట రాజాజ్ఞ కంట భయపడలేదంట మూడు మాసంలో ఆయన దాచిపెట్టిండ కాబట్టి ఇంకేం చేసిండు ఆయన మోస పెద్దవాడైనప్పుడు ఏం చేసినట్ట విశ్వాసం బట్టి దేవుడు ఆయన ఏం చేసినట్ట ఐగుప్తు ధనము క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని గొప్ప భాగ్యంగా ఎంచుకుండట మనకు ఏదైనా నిందొస్తే మనం ఏం చేస్తాం మనం బాధపడతా ఉంటాం మనకు ఒక నింద రాగానే మనము బాధపడతా ఉంటాం అయ్యే మమ్మల్ని ఇట్లా అన్నారు ఇట్లా అన్నారు అంటాం ఎందుకంటే మనం ఇంకా శారీరకంగానే మనం ఉన్నాం శారీరకంగానే ఉన్నాం ఇంకా ఆత్మలో ఎదగాలంటే మనము ఇంకా ఈ లోకంలో ఎట్లా ఉండాలంటే మనము జీవించిన లాగా ఉండకుండా చచ్చిపోయినలాగానే మనం ఉండాలి చనిపోయినలాగానే మనం ఉంటుందంట ఇవన్నీ మనము పట్టించుకోము కాబట్టి ఆయన ఏం చేసిన ఆ ధనం కంటే ఏం చేసినట్ట ఎంచుకోలేడంట ఆయనే ఏమంటుండి ఇక్కడ ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం ఎంచుకున్నాయి ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించట కంటే దేవిని ప్రజలతో ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచుచు ఏం ఎంచినట భోగ అల్ప అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే పాపభోగము ఈ లోకం భోగమే భోగేచలతోనే ఉంది భోగేచలతో ఉంది నేత్రాచలతో ఉంది జీవపు డమ్మం ఉంది తోనే ఉంది ఈ లోకం అంత భయంకరంగా ఉంది కాబట్టి ఆ లోకం తట్టు చాలా మంది చూస్తా ఉ దేవుని పిల్లలే భయంకరంగా పాపంలో పడిపోతా ఉన్నారు కాబట్టి అట్లాంటి పడిపోకుండా ఏంజనంట దేవుడు తట్టే మనము చూడాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఇక్కడ దేవుడు మోసతోనే మోస అదే దేవుని ఇక్కడ అంటుండు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలనే ఎంచు ఫరో క్రమ కుమార్తీ యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదంట మోషే పరో పరోకు పరో కుమార్తెకు కుమారుడని ఒప్పుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం బహుమానమందు దృష్టి ఉంచెను ప్రతిఫలము దొరుకుతుంది కాబట్టి బహుమానం దృష్టి ఉంచిండట మోషే దృష్టి ఉంచిండు కానీ మాట్లాడమన్న దాన్ని దేవుడు అక్కడ ఆ కారానికి పంపీ ఉన్నది చూడైన మాట వినందుకు అట్లుంది మరి మనము ఇట్లా ఎన్ని తప్పులు వేస్తున్నాం ఈరోజు ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉన్నారు సహజంగా మనుషులము తప్పులు చేస్తూనే ఉంటారు కాబట్టి ప్రతిరోజు అంటే మనము సిద్ధపడి ఉండాలి అనేకులను మనము సిద్ధపరచాలి కాబట్టి ఇక్కడ అదే అంటుండు ఆయన బహుమానం కొరకే ఎదురు చూసిండు దృష్టి ఉంచిండు ఈ లోకం తట్టు చూడకుండా బహుమానాలు అలా ఎంత విసికించినా అలా మాటలు వినకుండా ఆయన ముందుకి నడుస్తా ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు ఇరవై వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృష్డైన వాణిని చూచుచున్నట్టు స్థిర గలవాడై విశ్వాసమును బట్టి అంటే అతడు అదృశ అదృష్డైన చూచినట్టు స్థిర బుద్ధి గలవాడైనంట స్థిరత్వము కలిగి ఉన్నాడు ఎవరు మోసే స్థిర గలవాడై స్థిరత్వము బుద్ధి స్థిర బుద్ధి కలవాడాయి అగ్రహమునకు భయపడక ఐగుప్తునకు ఐగుప్తును విడిచిపోయాను ఐగుప్తుని విడిచిపోయిండట కాబట్టి చూడట్లా ఉన్నాడు ఒకడ మోషే ఈరోజు మనం కూడా ఈ ఐగుప్తులో ఉన్నాము కాబట్టి ఐగుప్తు పాపమన ఐగుప్తులో మనము ఉన్నాం పాపమన ఐగుప్తులో ఉన్నాము ఈ పాపాన్ని మనము చూడొద్దు ఎంత దాన్ని ఎంత శ్రేమం వచ్చినా దాన్ని మనం జయించుకుంటూ పోవాలి కానీ పాపంలో పడడానికి వీలు లేదు పాపముల పడడానికి అసలే వీలు లేదు ఎన్నో వస్తాయి ఎన్నో అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనము దాన్ని జయించుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి పాపం ఎందుకు చేయాలి పాపం చేయడానికి వీలు లేదు చేయడానికి వీలు లేదు కాబట్టి మనము పాపము చేయలేము పాపము మనము చేయలేము ఎందుకంటే మనం అనుకుంటే మనము చేయలేము మనకు మంచి తెలుసు చెడు తెలుసు కాబట్టి ఇక్కడ దేవుడు అదే మనతోని మాట్లాడుతున్నాడు ఐగుప్తు రాజ ఐగుప్తు రాజ ఆగ్రహం ఆయన ఏం చేసిన రాజాగ్రహంకి భయపడక ఐగుప్తునకు ఐగుప్తును విడిచిపోయేను తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇస్రైలను ముట్టుకుండు నిమిత్తము అతడు విశ్వాసం బట్టి పస్క పస్కను రక్త పోషణ చూడవాళ్ళు పసుకాను ఏం చేసిరంట ఆచారంగా ఆచరించిరంట కాబట్టి అప్పుడు ఆ కాలంలో అట్లా ఆచరించారు కానీ ఈనాడు దేవుడు మన కొరకు ఆయన రక్తము కార్చిండు కాబట్టి ఆ యొక్క దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటున్నాము ప్రతిరోజు మనము శిలవ గురించి జ్ఞాపకము చేసుకుంటున్నామా సిలువ కొరకు మన కొరకు కాల్చిన రక్తం కార్చిండాన్ని మనకు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా ప్రతిరోజు ఆయన మన కోసం కాచిన రక్తం మన కార్చినడు ఎందుకంటే అన్ని మన కోసం ఆయనే భరించినాడు శిలవలో భరించిండు కాబట్టి మనం బాధనే మన బాధను కూడా ఆయన భరించిండు కానీ మనమేమో కొంచెం బాధ రాగానే నిమిసం మనకి బాధ మనము బాధ పడతా కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇరవై తొమ్మిది విశ్వాసమును బట్టి వారు పొడి నెలలో నడిచినట్లు పొడి నీళ్ళ మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయి ఇజ్రాయేల్ ప్రజలు అంట అర్ర సముద్రం దేవుడు ఏం చేసినట్ట పాయలుగా చేసిండు కాబట్టి ఆ నేల మీద వాళ్ళు నడుచుకుంటా పోయిరు అప్పుడు ఐగుప్తులు అలాగూ చేయజూచిరి చేయ జూచి మునిగిపోయిరి ఐగిప్తులేమో మునిగిపోయారు ఇజ్రాయల్ ప్రజలేమో దాటిరి ఎందుకంటే దాన్ని దేవుడు రెండు పాయలుగా చేసి తన బిడ్డల మాట ఆయనే విన్నాడు కాబట్టి దేవుడు విన్నాడు కాబట్టి ఆయన ముందుకి నడిపించుండు అలాంటి సమస్యలు మనకి వచ్చినా మనం భయపడడానికి వీలు లేదు ముందుకే మనము నడవాలి ఎందుకంటే దేవుడు మన ప్రాధాన్యం వింటాడు కంపల్సరీ వింటాడు మనం తప్పులు చేసినా ఆయన వింటాడు మనని ఆయన చూస్తుండు కాబట్టి కొన్నిసార్లు మనము ఆయన్ని వదిలేసి మనం ముందుకు నడుస్తా కాబట్టి మనము దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు దేవుడు మనని చూస్తా ఉండు కాబట్టి మనము ముందుకే నడవాలి ఇంకేమంటున్నాడు దేవుడు ఇరవై తొమ్మిదో వచరంలో వారు పొడి నీళ్ళ మీద నడిచినట్లు ఎరసముద్రంబడి నడిచిపోయి ఐగుప్తులు అలాగూ చేయ చేయజూచి మునిగి పోయి విశ్వాసం బట్టి ఏడు దినములు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలేను విశ్వాసం ద్వారా ఎరుకో చుట్టూ ఏడు మారులు తిరిగినప్పుడు ఏమైపోయిందంట ఎరుకో గోడలు కూలిపోయినాయంట అప్పుడు కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు మనకు అలాంటి శక్తి ఇచ్చిండు మనకు కూడా దేవుడు శక్తి ఇచ్చిండు కాబట్టి మనము వాడుకోలేక పోతా మనం వాడుకోలేక పోతా ఉన్నాం సమస్యనే చూస్తున్నాము బాధనే చూస్తున్నాము కష్టాలనే చూస్తున్నాము లోకంనే చూస్తున్నాము అన్ని చూస్తున్నాం కానీ దేవుని మాత్రము మనము చూసలేము ఆ యొక్క దేవుని చూసి మనము ముందుకి నడవలేకపోతా ఉన్నాము నడవలేకపోతున్నాం కాబట్టి మనం దేవుని చూసలేము కాబట్టే కష్టాలు బాధలు అనుభవిస్తా ఉన్నారు దేవుడి పిల్లలు కాబట్టి దేవుణ్ణి చూస్తే ఇవన్నీ మనకి ఏమీ ఉండయి ఏమంటుండు నా భారము మీ యొక్క నా మీద వెయ్యండి అంటుడు మనం మన భారం ఆయన మీద చేస్తున్నామా మన భారం మనమే చూసుకుంటే ముందుకి కాబట్టి ఇక్కడ అదే అంటావును ఇంకేమంటున్నాడు దేవుడు ముప్పై ఒకటో వచనంలో విశ్వాసం బట్టి రాహాబాను వేశ వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేతుల పాటు అవిధేయులతో పాటు నశింపకపోయేను ఆమె ఏం చేసిందంట వేగుల వారిని ఏం చేసిందంట వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయతల పాటు ఆమె ఏం చేసిందంట నశించి పోవలేదంట ఆమెను దేవుడు రక్షించిండు ఆమెను దేవుడు రక్షించిండు రాహాబనే ఒక వే ఆమె వేష దేవుడు రక్షించిండు దేవుడు దేవుడు అందరికీ దేవుడికి అందరూ సమానమే ఈమె పాపం వేసింది అట్లనే అందరు పాపం వేసిన వారు కాబట్టి ఆయన మహిమ పొందలేక పో అనుగ్రహం పోతా ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడ అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడంటే ఇక ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకును సంసోను ఎప్తా దావీదు సమీలును వారిని గూర్చి ప్రవర్తలను గూర్చియు వివరించట సమయము చాలదు సమయము చాలదు ఇలాంతా యుద్ధాలని చేసిరు రాజాలని జయించిరు గిద్యోను బారాకు సంసోను ఎప్తా దావీదు సమయలు యుద్ధాలు చేసిరు సంసోను కూడా చేసింది కానీ ఆయన పడిపోయినాడు కాబట్టి దేవుడు ఆయన దేవుడు ఆత్మ కోల్పోయినాడు సంసంను కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతుండు ఇంకేమంటుడు విశ్వాసం కోసం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతా ఉన్నాడు ముప్పై మూడవ వచ్చిన వారు విశ్వాసము ద్వారా రాజ్యంలోను జయించిరంట ఈ పైన ఉన్న వీళ్ళంతా విశ్వాసం ద్వారానే ఏం చేసిరంట జయించిరంట రాజ్యంలోని జయించిరు మన సమస్యలకు మనం విశ్వాసం పెట్టి ప్రాధాన్యం చేయలేకనే మనం పోతున్నాం మనం కూడా ఏం మనం ఈలో ఏంటంటే రాజ్యాలనే జయించంట మనం కూడా రాజ్యాలను జయించాలంటే మనం ఏం చేయాలంట విశ్వాసము పెట్టాలి విశ్వాసము పెడుతుందంట రాజ్యాలని వాళ్ళు జయించినట నీతి కార్యములు జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహంలోనను మూసిరి సంసన్ కాలంలో సింహం వస్తే ఆయన దాన్ని చీల్చేసిండు దావిద కాలంలో వచ్చింది మరి ధాన్యాలు అయితే సింహం ారు చూడు వాళ్ళంతా ధన చేసిరంట సింహం మునోళ్లన్నీ కూడా మూసిరంట అంత దేవుడు శక్తి ఇచ్చిండు వాళ్ళు కేవలం మనలాగానే మనుషులు ఈరోజు దేవుడు మన కూడా అలాంటి శక్తి అనుగ్రహించును గాక దేవుడు మనకి బలము ఇయ్యాలే దేవుడు పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఇంకేమంటున్నాడు అగ్ని బలములను చల్లార్చిరి అగ్ని బలం ఏం చేసిరంట వాళ్ళు చల్లార్చిరంట షెడ్రక్ మేషక్ ఏం చేసిరు అగ్ని బల వాళ్ళు అగ్నిలో తిరిగినా కూడా దేవుడు ఏం చేసినట మా దేవుడు రక్షించటకు సమర్థుడని నమ్మిండ్రట నమ్మినారు వాళ్ళు నమ్మినారు కాబట్టే ఆ యొక్క విశ్వాసం పెట్టి నమ్మినరు కాబట్టే అందులో ముగ్గురు కాక నలుగురు కనబడినరు రక్షించటకు సమర్థుడే మా దేవుడు అని వాళ్ళు అక్కడ సవాల్ చేసిరు కాబట్టే దేవుడు వాళ్ళని రక్షించిండట అగ్ని అగ్ని చల్లారిచిరి కడ్డుగా ద్వారము తప్పించుకొని బలహీనులుగా ఉండి బల బలహీనులుగా ఉండ ఉండి బలపరచబడిరి యుద్ధంలో పరాక్రమశాలు రాయి సేనలను పారదోలిరి అన్నిల సేనలను కూడా పారదోలేరి ఆ బొమ్మకు మొక్కనందు కూడా వాళ్ళు ఏం భయపడలే దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ ముందుకి వస్తా ఉన్నాడు ఇప్పుడు మనం ఎవరన్నా వినిచ్చారనుకో మనము అయ్యిపోవాలా అనుకుంటుంటాం కానీ అట్లా దేనికి మనం పోవడానికి వీలు లేదు దాని ప్రతి దాన్ని మనము సహించద్దు మన దాన్ని వదిలేశాలి దాన్ని వదిలేసి ఈ లోకం అనే ఆచారాలు తట్టే కానీ ఈ లోకం మనం తిరగకుండా ఆ యొక్క వైపు తట్టు మనము తిరిగి ముందుకి నడవాలని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి మనము భయపడడానికి వీలు లేదు దిగులు వీలు లేదు ముప్పై వచనంలో ఏమంటుంటే మరికొందరు తిరస్కారము తిరస్కారంలో కురడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించిరి మరి కొందరంట తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదులను అనుభవించిరంట జైళ్ళలో ఉండే వాళ్ళు కురడా దెబ్బలో తిన్నరు దేవుడు పిల్లలు రాళ్ళతో కొట్టబడిరంట రంపంలో కొయ్యబడిరంట అట్లా జరుగుతుందా మనకి అట్లా జరుగుతలే మనం మనకి దేవుడు అన్ని ఇచ్చినడు కానీ మనము దేవుడి సేవ చేయలేకపోతున్నాం ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమండును కొయ్యబడిరి శోధింపబడిరి కడుగమ్ముతో చంపబడిరి కడుగమ్మతో ఇంట్లో ఉంటాడా చంపబడిరి అని ఇక్కడ అంటా ఉండు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకేమంటుండు గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులను కొండల మీదను గుహలను సురంగంలోనూ తిరుగులాడుచు సంచరించి అటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదంట అటి వారికి అంట ఈ లోకము యోగ్యమైనది కాదు ఇలాంటి బాధలు అనుభవించిన వారికి ఇలాంటిది యోగ్యమైనది కాదు నిషితమైన లోకం ఇది లోకము అది మనకి అవసరమే లేదు ఎన్ని బాధలు అనుభవించిన భూమి మీద ఆ దేవుళ్ళు మనకి ప్రతిఫలము కలుగుతా ఉంటది ఆ దేవుళ్ళనే మనకి ప్రతిఫలము కలుగుతుంది కాబట్టి మనము కలుగుతుంది కాబట్టి ఆ దేవుని వైపు మనము ముందుకు నడవాలి ఎందుకంటే ఇక సమయము ఇక్కడ ఏమంటు ఇక కాలము బహు కొంచెంగానే ఉందంట ఇక కాలం బహు కొంచెంగా ఉంది కాబట్టి వచ్చి చిన్నవాడు అలస్యము చేయకనే ఆలస్యము చేయకనే ఆయనే వస్తున్నాడు కాబట్టి ప్రతి ఆయన ఎదుట మనం నిలబడాలంటే మన లోపల ఏముండాలి వాక్యం ఉంటేనే మనం ధైర్యం నిలబడతాం ఆయన ఎదుట మనము ఉండాలంటే నిలబడాలన్న నిలబడాలన్నా ఆయన చూడాలనుకున్న మనం అందులోపల వాక్యం ఉంటే మనం ధైర్యంగా నిలబడతాం కాబట్టి అక్కడ వాక్యం మనకి చాలా అవసరం వాక్యం మనకి చాలా అవసరం కాబట్టి ఆ వాక్యాన్ని మనం ప్రతిరోజు పరిశోధించాలి దేవుడే మనతో మాట్లాడతాడు దేవుడి దగ్గర మనం కూర్చొని మనము నేర్చుకోవాలి నేర్చుకుంటూనే దేవుడు మనతోని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మనతోని మాట్లాడతాడు కాబట్టి ప్రతిరోజు దేవుడు మనతోని వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు ఇక్కడ అని దేవుడు ఇక్కడ మనతోని అంటా కాబట్టి మనము దేని విషయంలో కానీ దేని విషయంలో కానీ మనము పోవడానికి వీలు లేదు ఏసు ప్రభు వైపు మనము చూడాలి ఏసుప్రభు వైపు మనము చూస్తేనంట దేవుడు మనకి తోడై ఉండి విజయాన్ని మనకి ఇస్తానని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుండడు కాబట్టి ప్రతి దాంట్లో మనం విజయం పొందాలంటే ఆ యొక్క ఏసుప్రభు మనము చూడాలని ఇక్కడ అంటా ఉండు రాసిన పత్రిక ఐదో అద్యం ఐదో అద్యం మూడు నాలుగో వచ్చిన ఏమంటున్నాయి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాము శ్రమ అంట ఓర్పును అంట ఓర్పు పరీక్షను అంట పరీక్ష నిరీక్షణ అంట ఎరిగి శ్రమల ఎందు మనం అతిశయపడదు ఈనాడు శ్రమ లాగానే ఎవరైనా అతిశయపడతారా కానీ పౌరు భక్తుడు అంటుడు అతిశయ శ్రమ ఏంది ఇట్లుండండా అతిశయ ముందు ఉండాలంట అరే శ్రమ వచ్చిందని బాధపడదంట అతిశయ పడాలంట శ్రమ మనం అతిశయ పడాల ఆ శ్రమ ఏం చేసండ చూసి అది పారిపోతుంది ఏంది వీడికి శ్రమ వచ్చినా కూడా సైతాన్ని ఏం చేసండి శ్రమ పెట్టినా కూడా భయపడతలేడు అని ఆ శ్రమ నుంచి మనం దేవుడు తప్పేశాడు ఆ సైతాన్ని కూడా పారిపోతుంది మనం చూసి అది కూడా పారిపోతుంది కాబట్టి మనకు ఓర్పు చాలా అవసరము పరీక్ష మనకి ఉండది నిరీక్షణ కలిగి కూడా మనము ఉండాలి కాబట్టి దాని ఎందు మనము శ్రమ ఎందు మనం అతిశయపడాలి కాబట్టి వచ్చి చిన్నవాడు ఆలస్యము చేయక ఆయన వస్తుడు కాబట్టి సమయము లేదు కాబట్టి మనం ఏం చేయాలంట దేవుడి దగ్గర మనము సమయం పెట్టాలి ఈరోజు మనం ఇంతసేపు ప్రార్థన చేస్తే ఇంకా మనం ప్రాధాన్యం ఎక్కువ చేయడం మనము నేర్చుకోవాలి కాబట్టి ఆలస్యం చేయక వచ్చుతున్నాడు కాబట్టి ఆయన ఎందు మనము ఎట్లున్నానంట విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మనము ఉంటేనంట దేవుడు మనకి తోడై ఉండి మనని నడిపిస్తా ఉంటాడు కాబట్టి ఆ విశ్వాసము కలిగి మనము ఉండాలి ఇంకేమంటాడు పన్నెండో అధ్యయంలో మొదటి వచనం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మేఘము ఆవరించి నందున మనము కూడా ప్రతి భారమును సులుబుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంను కరతయ్యు దాన్ని కొనసాగించి ఓడనైనా వేసువైపు చూచుచ చూచుచుండు మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో పరికెత్తుదాము అని ఇక్కడ పావులు భక్తు పావులు భక్తుడు మనతోని అంటా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంట విశ్వాసం దారని ముందుకి నడవాలంట నడిచి మనం ముందుకి పోతానంట మనకి ఎట్టుంటానంట ఆ పరిగపందంలో ఓపికతో మనం ఉంటానంట మనకు దేవుడు ఏమేస్తంట ముందు మనల్ని నడిపించి మనకి విజయాన్ని ఇస్తాడు కాబట్టి పరిగెత్తుదాము అని ఇక్కడ ఇంకే దేవుడు మనతో ఈరోజు మనతోని మాట్లాడుతుడు కాబట్టి ఆ చిన్నవాడు ఆలస్యము చేయగానే వస్తుండు కాబట్టి మనం ఇంకా సమయం పోకుండా మనము దాన్ని కాపాడుకొని ముందుకి ముందుకి నడవాలి కాపాడుకొని మనం ముందుకి నడవాలి ప్రతిదీ మన శ్రమలనే కానీ మన కష్టాలనే కానీ మన నింద మనం నిందించిన మనం బాధించిన ముందు ముందు ఎన్నో శ్రమలు ఉంటాయి మనం బాధపడడానికి వీలేదు దిగులు పడడానికి వీలేదు ఆ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాము చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి ఆ ప్రార్థనలో గడిపితే దేవుడు మనల్ని తప్పిస్తాడు మనల్ని కాపాడుతుంటాడు మనల్ని విడిపించాడు మనల్ని రక్షించడు మనల్ని భద్రపరుస్తా ఉంటాడు కాబట్టి మనము సిద్ధపడాలి అనేకులను మనము సిద్ధపరచడం మనము నేర్చుకోవాలి నేర్చుకుంటే మనం నేర్చుకుంటున్నాం ఆ దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి మనం మన లోకం కూడా ఎంత భయంకరంగా నశించిపోతుంది ఆ లోకం కోసం కూడా మనం ప్రాధాన్యంకి ఎక్కువ పెట్టి సమయం పెట్టి మనము ప్రార్థన చేయాలి ఎంతమంది ఇవ్వనస్తులు పాడవుతా ఉన్నారు ఇంతమంది ఘోరంగా భయంకరమైన పాపంలో ఉన్నారు కాబట్టి ఆ పాపం నుంచి ఆ ప్రజల్ని మనం విడుదల చేయాలంటే మనం ధర మన ఏమీ లేదు దేవుడు ప్రార్థన శక్తి ప్రార్థన చేయాలి ఆ దేవుడే కార్యము చేశాడు కాబట్టి సమయం లేదు కాబట్టి ఆయన వచ్చి చిన్నవాడు ఆలస్యం చేయగా ఇంకా సమయం లేదు కాబట్టి కొంచెమే ఉంది కాబట్టి మనము ముందుకు నడవాలే నడుస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు చిన్న వాక్యము దేవుడు దీవించిన స్తోత్రం పరశుధ్రామయ్య రజాని కొంద ఏ రజా నీకు స్తోత్రం దేవ ఏ శుక్ర ఈ రజా నీకు మీరు మా మాట్లాడిన దేవానికి కొందనాలు దేవ విశ్వాసం కలిగి మేము ముందుకు నడవాలి దేవానికి వందనాలు తండ్రి మీరే మాకు తోడై ఉండండి దేవా శ్రమ ఓర్పు ఓర్పు నిరీక్షణ కలిగి మరి శ్రమల ఎందు మేము అతిశయించాలా దేవా దేవానికి వందనాలు భయపడడానికి వీలేదు దిగులు పడడానికి వీలే జడేయడానికి అసలే వీలు లేదు దేవా మాకు ధైర్యం కలిగి మేము ఉండాలి దేవానికి వందనాలు తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించి దేవా వాక్యేందర మీరు మాత్రం మాట్లాడిన దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవాన్ని నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణలాడ్ వచ్చిన అమ్ తండ్రి ఐ మీన్ అక్క ప్రేజ్ లాడ్ అక్క థ్యాంక్ యూ అక్కడ థ్యాంక్ యూ సిస్టర్ ఈరోజు మనకు టైం ఉంది కాబట్టి సర్వశక్తి మంత్రుడా జీవంగల తండ్రి నీకే వందన స్తోత్రంలో చెల్లిసిన రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభా వాకైత మమ్మల్ని ఇంతగాన పలపరచండేవా దీవించిన ఆశీర్వదించిన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిసినాం నీ రాకడక మమ్మల్ని అంత పరిశుద్ధాత్మ తండ్రి నీకే వందనాలు దేవా మరి యేసుకృనామల విజ్ఞాపన ప్రార్థన మరి ఏసు ప్రభా కుటుంబాల కోసం మరి ఏసు ప్రార్థిస్తున్నాం అయినా ప్రతి ఒక్క అంశం ని దగ్గర తీసుకొని వచ్చినాం నాయన అందరు బట్టి నీకే చెల్లిస్తున్నాం నాయన ముఖ్యంగా ఏసు ప్రతి ఒక్క ముట్టడి తాకండి స్వస్థపరచండి విడుదల దయచేసి రక్షించుకోండి ఏసు ప్రభానికే వందన దక్షి బాబు విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డను ముట్టడి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం స్వస్థత దయచండి దివా ఏసు ప్రభాని రక్తం చెత్త యశు పాప ఉంటే క్షమించండిని ఆయన పరిశుతపరచండి తండ్రి ఏసుకృష్ణ నామ్ల షుగర్ నార్మల్ ఉండాలా దేవా సైతన్ అటంకాలను తొలగించండి దురాత్మ శక్తులని కాలిపోను గాక రాత్రి కాలం ఆ బిడ్డను ముఠానికి వీల్ ఏసు నామ్ల పాత్ర పంధ సైతనతో బార ఊరికరీయూ ప్రభానికి వందన ఆవిడ సంపూర్ణంగా స్వసత విడుదల పొందాలా ప్రభావ ఆ కుటుంబానికి మీరే తోడు నడిపించి మీ శ్వాసలకి బలపరచండి తండ్రి గొప్పగా సాక్షి నిలబెట్టండి ఆటంకాలను మీరు దేవా సైతన్ బంధకాలు ట్లని విరగొట్టబడను కాక వికందక్క వారిక ఏసు ప్రభానికి ఉప విజయాన్ని మీరు దయచేసి మీ సాక్షిడిగా నీలబెట్టండి తండ్రి యేశు ప్రభ కుటుంబానికి అంతా తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేయండి దేవా కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు సోదరులు మరణగణనని కొట్టి వేయబడను మీరే కార్యం జరిగించండి శృతి శిష్య విషలో దేవా ఆ బిడ్డను తాకండి స్వస్థపరచండి దేవా గల్డ్ గల్డ్రపులు ప్రాబ్లం నుంచి విడుదల దయచ్చేయండి వారి రాళ్ళని కరిగిపోను కాక సంపూర్ణంగా స్వస్థత దయచ్చేయండి మరి యేశు ప్రభ ఏ సజ్జర్ జరగకుండా ఆ బిడకు యశూప్రభ మీరైతే నడిపించి విజయాన్ని దయచేయండి ఇంకా నీ బలపరచండి దేవా గిద్దెను బాబును ముట్టడి తాకండి శ్సపరచండి ఆ బిడకి ఏ సజ్జర్ దేవా ఆ పిడకు స్వస్థత విడుదల పొందునుగాక కుటుంబం అంతా బలమైన సేవ చేయాలేవా మరి నెక్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా నిశాక్విడిగా నిలబెట్టుకోండి తండ్రి ఎస్ఐయానికే స్థోత్రంలో చెల్లిసిన ముఖ్యంగా యశూ ప్రభ కూడా ముట్టడి తాకండి మరి గర్భ సర్జన్ లో గడ్డ నుంచి సంపూర్ణంగా స్వస్థత దేయండి మూత్రపిండ ఇన్ఫెక్షన్ పోను కాక సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి ప్రేమ నష్టం కూడా ముట్టాడు తాకండి శ్సపరచండి మంచి ఆరోగం స్వస్థత దేయండి మరి గొంతుల గడ్డ నుంచి విడుదల పొందాల యేసు ప్రభావం శ్వసపరిచే దేవుడవు నాయన గొప్ప విజయాన్ని దయచేయండి విశ్వాసానికి బలపరిచిన కుటుంబానికి ఆ విఘ్న పాపను కూడా ముట్టాడు సిస్టర్ బ్రేక్ వచ్చింది కుటుంబ విడుదల పొందాలా ప్రభావ మీరే కారం జరిగిచ్చేడు ఆయన ఆ కుటుంబకున్న బంధకాలు కట్లను వీరగొట్టబడాలా మీరే సహాయం చేయండి విడుదల దయచేయండి అభిజ్ఞ పాపకుని ఫిట్స్ నుంచి విడుదల పొందాలాదేవా బలహీనత మీరు కొట్టవేండి కూడా ముట్టండి తాకండి స్వస్థత విడుదల దయచేయండి దేవా లీవర్ సమస్యతో బాధపడుతుండడు ఆయన చెడు వెసరానికి విడుదల పొందాలా కుటుంబకున్న బంధకాలు కట్లను విరగొట్టండి యేసు ప్రభ రాపడంతా యశు ప్రభ వ్యర్థమైన ఖర్చు కాకుండా సహాయపడండి ప్రభ ఆ బిడ వ్యర్థమైన ఖర్చు చెయ్యదు ప్రభావ ఆ బిడతో మీరు మాట్లాడండి ఆయన మీరే సహాయం చేయండి మరి వేసు ప్రభానికి వంద కుటుంబాన్ని పోషించే జ్ఞానం దయచేయండి తండ్రి కుటుంబానికి సమాధాన నెమ్మది దయచేయండి తండ్రి నీకు వందరాలైనా ప్రతి ఒక్క అలవాటు నుంచి విడుదల పొందాలా మీరే కారణం జరిగించి ఆవిడ కాటిని మొయ్యాలా ప్రభా సేవ చేయాలా బరమైన పాత్రగా మీరు వాడుకోండి రేణికృష్ణ ముట్టడి తాకండి ఆకలి అరుగుదల దయచేయండి సేవల బహుబలంగా మీరు వాడుకోండి సైతాన్ని శోధించే విడుదల పొందాలా భార్య భర్త ఇద్దరిక సేవలో బలంగా వాడబడాలా దేవా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి అక్కడికి సిద్ధపరచుకోండి తండ్రి దేవి సిస్టమ్ కూడా ముట్టడి తాకండి ఆయన ఆ విడక సుప్రభ ఏ సర్జర్ జరగొద్దు దేవాను ముట్టి తాకి స్వసపరచండి ఆవిడ ఇంకా విశ్వాసం పరచబడాలా దేవా సేవకి వాడబడాలా వాళ్ళ భర్త తాగుంచే విడుదల పొందాలా దేవా వాళ్ళకున్న ఆకే ఇబ్బందులన్నీ తొలగింపబడాలా మరి కుటుంబం అంతా పోషిపబడాలా మరి కొడుకు బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆయన వాళ్ళు మంచి చదువుకొని ఉన్నత స్థాయిని నిలబడారా ప్రభా ఆ కుటుంబానికి విడుదల దయచేయండి శోధన కొట్టివేయండి మరణ గడనలన్నీ కొట్టివేయండి దేవా ఆ కుటుంబానికి మీరే తోడు నడిపించి విజయాన్ని మీరు దయచేసి గానూ ప్రభాన్ని సంధికి లాక్కారని వాళ్ళ భర్తను ప్రభా యశువు ప్రభ సంపూర్ణంగా మీరు మార్చుకోండి తండ్రి మరి మంచి జాబుని కూడా అనుగ్రహించండి దేవా కుటుంబాన్ని అంతా పోషితే జ్ఞానం దయించేయండి సదస్సు కూడా ముట్టడి తాకండి శ్సపరచండి దేవా అప్పుడే బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల సంపూర్ణంగా విడదలు దయ ఇచ్చేయండి శోధన కొట్టివేయండి దేవా ఆ బిడ యసుప్రభా సొసపరిచి ఏసుకృష్ణ నామంలోని సాక్మిడిగా నిలబడాలా నీ ముందుకు నడిపింపబడాలా దేవా బలమైన పాత్రగా మీరు వాడుకోండి రక్షించుకోండి తండ్రి లక్కి చిన్న పాపను కూడా ముట్టడి తాకండి దేవా వారి బోన్ యేసు ప్రభా కాల దగ్గర పెరుగుతుంది నాయన బస్ అనేక విషయాల్లో యశు ప్రభావ వాళ్ళు బలహీనలైన ఆయన ఆ కుటుంబానికి బలపరిచే దేవుడు నువ్వు తోడై నడిపించి బలపరచండి తండ్రి నీకె చిన్న పాపకు తోడయండి మంచి భవిష్యత్ ఇవ్వండి దేవా మంచి స్కూల్కి యేసు ప్రభాని సాక్మిడిగా మీరే సహాయం చేయండి శివదాసు బ్రదర్ కూడా ముట్టడి తాకండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందరు కాక సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకోండి దేవా ఆ కూడా తోడైంది ఎవరస్ నుంచి చుట్టూ పెట్టండి ఆ కుటుంబాన్ని బలపరచండి ఇంకా యశ్వప్రభ శోధనా తొలగించి విజయాన్ని మీద దయచేయండి అన్విక చీన పాపను కూడా ముట్టడి తాకండిని ఆయన ఆ పాపకు యశ్వ్రభ ఐషుగర్ తో హన్విక పాప విషయాన్ని ప్రార్థిస్తున్నాను దేవా గొప్ప విజయాన్ని దయచేసి బలపరిచి అభిషేకి మీరు వాడుకోండి మరి నరాల బలహీనత మీరు కొట్టివేయండి విజయాన్ని మీరు కలగా చేయండి తండ్రి ఏ సుప్రభానికే ఆ కుటుంబంలో సుప్రభాన్ని మీరు రక్షించుకునేది ఇవ్వడం మీరు సహాయం చేయండి నా తండ్రి ఎ సయానికే వందనాలు ప్రభావ నాగేశ్వర బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆవిడని కూడా ముట్టడి తాకారం దయచేయండి విడుదల దయచేయండి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ విడుదల పొందుగాక వెనుకాడగా ఏదు దేవా బలమైన సేవ చేయాలా బలమైన పాత్రగా మాడుకొని స్వస్తపరచుకోండి తినిపించడం బుట్టడికి తాకండి స్వస్థపరిచేయండి మంచి ఆరోగ్యం సుస్థత ఇచ్చండి శోధన గర్తించండి తండ్రి ఆ బిడ్డకు మంచి జాబ్నని గురించండి దయ్యాలు ఆటంకాలు తొలగించండి దేవా బలపరిచేయండి తండ్రి యేసూ ప్రభా ఇంకా విశ్వాసం బలపరచబడను గాక ఇంకా మంచి జాబ్ ని అనుగ్రహించండి శోధన నటకాలు గద్దించండి మీరు కొట్టివేయండి తండ్రి ఇంకా ఇద్దరు భార్య ఇంకా బలమైన సేవ చేయాలా ఇద్దరు బిడ్డలను కూడా దీవి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం సుస్థ దయచేసి ఆ బిడ్డలకు రెక్కేందర భద్రపరచండి శోధన మరణ గణనని చేయండి యేశు ప్రభానికి స్తోత్రం నేను రమేష్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నా దేవా భార్య విషయంలో గొప్ప అద్భుతం జరిగిచ్చండి తండ్రి సమాధానాన్ని మధ్య ఇచ్చేయండి కుటుంబాన్ని పోషించే జ్ఞానంతో ఇచ్చేయండిదేవాసూ ప్రభ రమేష్ బ్రదర్ తాగుంచి విడుదల పొందాలా ఏసు ప్రభ పిల్లల మీద తిరిగి మరి ఇంటికి రావాలా ప్రభ మరి యేసు ప్రభ చెప్పిన మాట వీళ్ళనికి వీళ్ళదేవా ఆయనకు భయం వండుకుంటూ కలవరం పుట్టాలా ప్రభా ఎక్కడున్న ఏసు ప్రభ గానమేసి ప్రభ ఇంటికి చేర్చేయండిదేవా కుటుంబాన్ని పోషిక జ్ఞానం తెచ్చండి మన అప్పుల సమస్య నుంచి కూడా విడుదల పొందాలా శోధనాటకాలు గర్తించండి దేవా విడుదల తెచ్చండి మీరు రక్షించుకోండి ఆ కుటుంబాన్ని ప్రభావ తండ్రి నీకు వందనాలు ఆ కుటుంబం అంతా విశ్వాసాలకు బలపరచండి సేవకే బలమైన పాత్రగా మీరు వాడుకోండి నీ పరిశుద్ధాత్మ చేత కుటుంబ అభిషేకింపబడాలా మీరే కార్యం జరిగించండి తండ్రి ఎస్ఐఆనికి వందన అభిరామ్ బ్రదర్ విషయంలో ప్రార్థన దేవా మరి చిన్న బిడ్డ ప్రభావ బిడ్డ క్యాన్సర్ తో బాధపడుతుండనైనా ఆ బిడ్డ భవిష్యత్తుతో మీరు తీవించి ఆశీర్వదించండి తండ్రి యశ్వ ప్రభానికి వందనాలనైనా వాళ్ళ దేశ ప్రభావిడ కుటుంబానికి తోడై నడిపించండి కుటుంబకున్న బంధకలు కట్టడం వీరగొట్టండి తండ్రి నీకు వందనాలు ప్రభా ఆ క్యాన్సర్ రోగం అంతా పోవును సంపూర్ణంగా స్వస్థత ఇచ్చేయండి తండ్రి ఆ కుటుంబంతో విశ్వాసాలు బలపరచబడును గాక తండ్రిని సందికి నడిపింపబడాలా తండ్రి నీకు వందనాలు తిమోతి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను ఆవిడ జ్ఞాపకం చేసుకోండి రక్షించుకోండి తండ్రి ఆవిడకు తోడయినండి దేవా ఎక్కడైతే మరి చెయ్యి విరిగిందో ప్రభా అక్కడ స్వసపరిచే దేవుడు నువ్వు ప్రభా మీరు సహాయం చేయండి ఆ కుటుంబంతో ఇంకా బలమైన సేవ చేయాలా మున్పెట్టుకున్న బలమైన సేవ చేయును కాక పాత్ర మీరు వాడుకోండి తండ్రి ఎస్సు ప్రభా నీకు వందరాలు విజ్ఞాపన ప్రార్థన చేసు ప్రభా ఇన్ని కుటుంబాన్ని సన్నిధికి తీసుకొని వచ్చినాం నాయన ను స్వస్సపరిచే దేవుడు నువ్వు ప్రభా కుటుంబ అంతా విశ్వాసాలు బలపరచబడను కాక కుటుంబకున్న బంధకాల కట్టలు విరగొట్టండి నువ్వు స్వస్థపరిచే దేవుడుతో ప్రభావ అలాంతా నీ సొత్తు ప్రభ నీ బిడ్డలు ప్రభ తండ్రి నీకు వందనాలు ప్రభావ నీ రక్తం చేత కడగండి నాయనృసునామా బంధకాల కట్టలు విరగొట్టండి సైతం రాజ్యం అంతా కుటుంబాల్లో యశు ప్రభ కూలిపోవును కాక మీరే కార్యం జరిగిచ్చండి తండ్రి ఏసు ప్రభానికే వందనైనా ఇంత మంది రోగాలతో బాధపడుతున్నారు నాయన ఆ కుటుంబానికి మీరు వెళ్ళండి ప్రవ్వ నీ వాక్కును పంపించి బాగా చేయండి నువ్వు స్వస్థపరిచే దేవుడవు నాయన అయ్యా సుస్థికరతావు ప్రవ్వ నీకు అసాధ్యమంటే ఏది లేదు నీ కృపలనైనా వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు కార్యం జరిగించేది తండ్రి మీరు సహాయపడే దేవుడౌనా తండ్రి ఆ కుటుంబాన్ని ఎంత పోషించండి మరి అనేక మరణాలతో బాధపడుతున్నారు అయ్యా నీకు వందనాలైనా ఆ కుటుంబాన్ని ఎంత చెల్లె ఆ కుటుంబాన్ని కూడా ఆత్మరక్షింపబడాలి దేవా ఇలాంటి ధన్యత వాళ్ళు కలగచ్చేయండి తెలియచేయండి తండ్రి వాళ్ళ కూడా సువార్త అందును కాకనైనా మన అన్ని కుటుంబాలు ఎస్సు ప్రభా నశించిపోతున్నాయని ఆయన ఎసు ప్రభా లోకానికి వచ్చే రక్తం కార్చిందన్నారు ప్రభా వాళ్ళంతటి సంధికి నడిపింపబడును కాక మా సైతం రాజ్యం అంత కూలిపోవాలా ప్రభా మీరు కార్యం జరిగించండి తండ్రి అయానీకు వందన స్తోత్రం నైనా ఇలాంటి అవకాశం కలగ చేయండి వాళ్ళకి ఇలాంటి ధన్యత కలగ చేయండి మీరు సహాయం ఇచ్చేయండి దాని తండ్రి యేసు ప్రభా నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్కటి విడుదల కలగ చేస్తుంది తండ్రి మీరు సెలవియండి ప్రభ మీరు కార్యం జరిగించండి తండ్రి వాళ్ళ కోసం గొప్ప అద్భుతాలు జరిగించండి నీ సంధికి నీ కడవర వర్షన్ మీద కుమ్మరింపబడును కాక ఏసు మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి ప్రతి ఒక్క విడ పొంది నీ సాకు విడిగా వాళ్ళు కూడా బలమైన సేవ చేస్తారు ప్రభావ తండ్రి నీకు వందన యేసు ప్రభా నువ్వు సృష్టించుకున్న బిడ్డలు ప్రభా వాళ్ళ పట్ల కూడా అనేకమైన ప్రాణాకాలు ఉన్నాయి ప్రభా నీ చిత్తం ఉంది నీ కృప ఉంది ప్రభా వాళ్ళు గుర్తు తెలగకుండా ఉన్నారు ప్రభా సైతాన్ని గారి కనువింపు కలగలి చేయండి ప్రభా వాళ్ళుకున్న కోవితలను నాశమైపోవాల ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి బంధకాలు కట్టడం దేవా మీరు సహాయం చేయండి తండ్రి వాళ్ళంతా నీ చిత్తం నెరవేర్చే బిడ్డలు ప్రభా నీ రాజ్యాన్ని కట్టే బిడ్డలు ప్రభావ మరి యేసు ప్రభా దుని ఉన్నారు ప్రభా వాళ్ళు విడిపించమరు కాదేవా వాళ్ళ నుంచి ఏసుకృష్ణ నామంలో దేవ వనుకున్న కట్టను విరగొట్టబడాలా ప్రభా మీరు సహాయం చేయండి వాళ్ళంతా విడుదల పొందాలా ప్రభా రక్షింపబడాలా ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి అయానికి వందనని ప్రభా వాళ్ళకు మేము మొర పెడుతున్నాం నాయన వాళ్ళకు తెలియక తెలిసేసిన పాపాలుంటే క్షమించండి నాయన రక్తంతో కడగండి నాయన నా ప్రభా నా తండ్రి నీకే స్తోత్రం నాయన మేము మొర పెడుతున్నాం తేవడో ప్రభావ ఏ సూప్రభ మొర పెట్టండి నేను ఉత్తరమిస్తాను నాయన తండ్రి ఈ రోజు మేము మొర పెడుతున్నాం ఈ రోజు ఉత్తరమిస్తా నమ్ముతున్నాంనైనా వాళ్ళకున్న కట్టడం విరకటపడును గాక మీరే కార్యం జరిగించండి తండ్రి ఎస్ఐ ఆర్కిస్తాం నాయనా మరి హాస్పిటల్లో ఎన్నో ఆత్మలు ములుగుతున్నాయైనాయన వాళ్ళకి ఏ సూప్రభా తువార్త అందబడును కాక మా సైతాన్ రజ్యం మీద కూల్చివేయండి తండ్రి వాళ్ళంతా డాక్టర్ చేతి నుంచి విడుదల పొందానా ప్రభా వాళ్ళంతా నీ చేతికి అప్పగిస్తున్నాం నైనా మీరు సహాయం ఇచ్చేయండి వాళ్ళకు సమాధానం నెమ్మది కలుగును కాక కుటుంబకున్న చీకట్ శక్తులని కాలిపోను కాక మీరు కారం జరిచే నీ అగ్ని చేత వాళ్ళని కాల్చివేయండి సైతాన్ రజ్యాన్ని ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి వాళ్ళకంతా యేసుప్రభ ఆతన్న కర్తంగా మీరే తోడండి ఆ కుటుంబాన్ని అంతా విడిపించండి పోషించండి రక్షించండి మీరు సుప్రభ మీరే తోడే నడిపించి విజయాన్ని మీద ఇచ్చండి తండ్రి నీకు ఉందన్నాను ప్రభావ ప్రతొక్క బిడ నశించడం నాకు ఇష్టం నా ప్రభావ భూమిదే ప్రభా మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి నశించకుండా మీరు చి కాపాడండి మీరు భద్రపరచండి తండ్రి యశూ ప్రభా మీరు తోడి నడిపించి విజయాన్ని విధాయించండి వాళ్ళ కుటుంబాలకు అంతా కలుగును కాక దేవా మీరు సహాయం చేయండి తండ్రి మీరు కారం జరిగించండి మరి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి నాకు ఇష్టం లేదన్నారు ప్రభు మీరు కారం జరిగించండి తండ్రి వాళ్ళ కోసం యశు ప్రభ పాపలు క్షేమించండి ఈ రాత్రి కాలం దేవా మీరు కారం జరిగించడు ఏ ఆత్మ కూడా నాకు ఇష్టం ఉండదు ప్రభు మీరు సెలవిచ్చిన వాక్యం నెరవేర్చబడును కాక యశ ప్రభా మీరు సహాయం ఇచ్చేయండి యేశ ప్రభావ మీరు సహాయం ఇచ్చేయండి వారి మేము గోజాడు అడుగుతున్నాం అయినా దేవ వారి కోసం మేము మొర పెడుతున్నాం అయినా యేశు ప్రభ మీరు కనిక చూపించండి ఏ సుప్రభ మీ దయ చూపించండి మీరు కార్యం జరిగించండి తండ్రి మీరు సహాయం ఇచ్చండి అయా మీరు పరిశుద్ధమైన చేత కొత్త ఒకటిని అభిషేకించండి వాళ్ళంతన్ని కట్టే బిడ్డను ప్రభు తండ్రి మీరు కార్యం జరిగిస్తామని నేను విశ్వసిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం విశ్వసిస్తున్నాం నాయన మీరు సహాయపడే నేను కొత్త ఒకడ ఏ సుప్రభని సాక్షిగా జీవించాలా ప్రభు దేవాదృష్టం నుంచి విడుదల పొందను కాక నాయన జరిగించడిషంగా దేవుడ ప్రభ మీరు సాక్షిగా నిలబెట్టండి పథక బిడ్డని సాక్షి నిలబెట్టండి మీరు కార్యం జరిగిచ్చడు తండ్రి ఎల్లతో రికారేవా మీరు కార్యం జరిగించడి ప్రభు నువ్వు గొప్ప విజయం వారకి దేవుడు తండ్రి వాళ్ళకి ధన్యత కలగచండి తండ్రి ఏ శోప్రభానికి ప్రభు అనేక కుటుంబాలే సోప్రహ్మ ఎంతో బోధ వేదతో కలిగిపోయి కలికలను చూపించండి నాయన పదొక బిడ్డ కోసం నే సుప్రహ్మప్రహ సృష్టిని ఏ శుప్రహ సృష్టించిన ప్రభావ వాళ్ళు ఎంతగానో ప్రేమించిన మీరు కారం జరిగించి వాళ్ళనితో మీరు రక్షించండి అనారోగ్యంతో బాధాపడనికి వీలేదు ప్రభు స్టర్ ప్రేజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రసాద్ గురించి ప్రార్థన చేద్దాము శాంతమ్మ సిస్టర్ మాధురి సిస్టర్ మీరు కూడా చేయండి నేను చేస్తాను ముందు పరిశుద్ధుడా మహాగనుడ గొప్ప దేవుడో ప్రభ స్వస్థ పరచు వాడవు యహోవ అని ప్రభ మాకు సెలవిచ్చిన దేవుడవనైనా ప్రసాద్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్న ప్రభ విశ్వాసంతో విశ్వాస సహితమైన ప్రార్థన తండ్రి ప్రభా రక్షణార్థమైన మార్ మనసును కలుగ చేస్తుంది ఆ బిడిలో ప్రభ కార్యం జరిగించండి లేదంటే త్రాగుడి నుంచి విడుదల కలిగించండి అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఎలాంటి డెంగ్యూ ఫీవర్ ప్రభా సిమ్టమ్స్ ఉన్నా కూడా ఖాళీ పోవాలా ప్రతి ప్లేట్లెట్ బలపరచండి నాయన బిడకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబం అంతటి కూడా రక్షలకు నడిపించండి నీకు గొప్ప కార్యం జరిగించమని అగ్ని చేత అభిషేకించి ముద్రించి ఆ కుటుంబం భద్రపరచమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ శాంతమ సిస్టర్ చేయండి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వోన్నతుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి గల దేవ పరిశుద్ధుడా నీ పాదాలకు వందనాలు శృతుల స్తోత్రాల నాయన ప్రభా ఇదిగో సాయంకాల సమయంలో ప్రభా నీ పాదపేట దగ్గర మొరపెట్టిన్నాం ప్రభా ఇంత సమయం ప్రభా అయా పాటల ద్వారా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్థుతులు స్తోత్రాల నాయన పరిశుధాత్మ దేవా నీకే వందనాలు ప్రభా ప్రసాద గురించి ప్రసాద్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా బ్రదర్ ముట్టండి తాకండేసు ప్రభా మీరు దయగల రెక్కల కింద భద్రపరచండి ప్రతి అనారోగ్యం కొట్టివేయండి ప్రభా డెంగీ జ్వరం తీసివేయండి ప్రభా ఆ లివర్ ను ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఆ తాగుడి వ్యసనం నుంచి విడిపించేండి వేసు ప్రభా ప్రతి సైతాన్ కట్లని తెంచి వేయండి వేసు ప్రభా కల్వర్లో ప్రభా రక్త ప్రోక్షణ బ్రదర్ కి కలుగజేయండి మంచి స్వస్థత దయచేయండి ప్రతి సైతాన్ ఖాడిని విరగొట్టండి ప్రతి సైతాన్ దరాత్మలన్నీ లయపరచండి ప్రభా ఏసు నామంన ప్రభా బిడ్డకు నాయన రక్షణ కలుగుని గాక విమోచన కలుగుని గాక ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడవు బాగు చేసే దేవుడవు విడిపించే దేవుడవు రక్షించే దేవుడవు ప్రభా ప్రసాద్ బ్రదర్ ను నీ బిడ్డగా మార్చమని ప్రార్థిస్తున్న ప్రభా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా సైతాన్ బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా నీ చొత్తుగా మార్చండి ప్రభాతాన్ కాడిని విడిచివేయండి ప్రభా యసు ప్రభా నువ్వే సహాయం చేయండి ప్రభా కుటుంబాన్ని రక్షణ దయ చేయండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి మీరు ఆకట సమీపించింది నీ సర్వసత్యంలోకి రావాలా కుటుంబం అంతా మారుమన్స్ పొందాలా కుటుంబం రక్షణ పొందాలా ప్రభా నీ వాక్యానికి నీకు సోటి ఇయ్యాలా ప్రభా ప్రతి సైతం దురాత్మలన్నీ బంధించండి ప్రభా ప్రతి కాడిని మీరు విరగొట్టండి అయ్యా బ్రదర్ కు మంచి ఆరోగ్యం దయచేయండి నీ రెక్కల స్వస్థత దయచేయండి ప్రభా కణాలు పడిపోయినాయి మంచి కణాలు ప్రభా ఆయనకు కణాలు పెరగాల ప్రభా ప్రతి అనారోగ్యం కొట్టివేసి మంచి ఆరోగ్యం దయచేసి రక్షించుకోమని యేసు క్రీస్తు నా మమ్మమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేద్ వేసు ప్రభ ఇదిగోతండి ప్రసాద్ బ్రదర్ గారి నుంచి ప్రార్థిస్తున్నాం వేసు ప్రభా బ్రదర్ జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఇదిగోతండి చెడు వ్యసనం నుండి విడుదల దయచేయండి మీరే ముట్టండి దర్శించండి ప్రభా ఇదిగో తండీ వాటి మీద జయం పొందే కృపణ అనుగ్రహించండి వేసు ప్రభ అలాగే తండ్రి ఒంట్లో అనారోగ్యం ఉందంట ప్రభా బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఇదిగో తను తగ్గిపోయి ఉన్నవో వాటిని సుఖిస్తున్న అమ్మంలో ప్రభా పెరుగును కాక ఆమె ఇదో తండ్రి ద్వారా స్వస్థ ప్రభా మీ ముట్టండి స్వస్థ పచ్చండి వేసు ప్రభ తన జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిపించండి ప్రభా ఇదిగో తను నువ్వే సత్య మార్గం జీవన్ తెలుసుకోవాలి ప్రభా నువ్వు చెప్పితే వేరొక దేవుడు లేడని తెలుసుకోవాలి ప్రభా ఇదిగో తను ఎందు భయభి జీవించాలి ప్రభా ఇదిగోతండి ఏ సూప్రభా బ్రదర్ని ప్రభా మీకు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపచ్చండి ఏసు ప్రభా ఇదిగోతండి ఆ కుటుంబం అంతా రక్షణ అనుభవం సహాయం చేసండి గొప్ప రక్షణ ఆ కుటుంబంలో జరిగించమని ఏస్తు క్రీస్తు నామములు అడిగి పడుకున్నాం ప్రీతండి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ రవి బ్రదర్ మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకే సార్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రాజెస్ట్ కుటుంబీకులందరికీ రక్షణ స్వస్థత సమాధానం పల్గొనగాక ఏసుక్రీస్తు నా లేజర్ రా నా లేజర్ రా నా